వ్యాధి మంత్రముగా చెప్పబడిన ఈ మంత్రము వంద సార్లు పఠించిన తప్పనిసరి ఫలితం కనపడును విష్ణున రాజున కృష్ణమాధవ మధుసూధన హరి నర రామ గోవింద దివామ వంద సార్లు నిత్యము పఠించగలను